కాబట్టి ఇప్పుడు మన సమాజంలో అంతఃకరణ శుద్ధి ద్వారా మీరు కృతార్థులవుతారని ఎవరు చెప్పి వాళ్ళు ఎవరున్నారు ఆ మాట చెప్పనే చెప్పరు నేను చూశాను నేను ఏదో ప్రోగ్రాం చూశాను హిందీ ప్రోగ్రాం ఆయన ఒక ఆయన పెద్ద సింహాసనం ఒకటి పెట్టారు ఆ సింహాసనం మీరు కూర్చున్నాడు ఆయన మొత్తం ముఖవంత నామే నాము ముఖవంత ఇదంతా ఇలా అద్దేశినట్టుగా భాగవతం పుస్తకం ఎదుర్కుండా పెట్టారు ఇక్కడ అక్కడ అక్కడ కృష్ణుడు రాధా డ్యాన్సు అన్ని ఫోటోలు ఇక్కడ ఆర్కెస్ట్రా ఇప్పుడు ఆయన ప్రారంభం ఊరోరు బ్రహ్మో ఊరోరు విష్ణుర్రు ఏదో ఆ శ్లోకం కూడా సరిగ్గా చెప్పడం అయితే ఈయన గురువు అనేప్పటికీ కింగ్ అని ఆర్కెస్ట్రా వాళ్ళు మధ్యలో తబల ఈ ప్రార్థన అయ్యేప్పటికి ఐదు నిమిషాలు అయింది ఈ గురువు బ్రహ్మ శ్లోకం అయిన తర్వాత రాధారమణ గోవింద కౌజయ హో డుమడి కి కి ఆర్కెస్ట్రా అందరూ భక్తులు రెండు నిమిషాలు అయ్యప్పటికి పది నిమిషాలు కాలేదు అక్కడ డ్యాన్స్ ఫ్లోర్ ఒకటి పెట్టారు ఈ వెస్టర్న్ హోటల్స్లో డ్యాన్స్ ఫ్లోర్లు ఉంటాయి హోటల్లో మీరు ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ చేయటం కోసం డ్యాన్స్ ఫ్లోర్ అని సపరేట్ అరేంజ్మెంట్ చేస్తారు అక్కడ కూర్చుని తింటూ తింటూ మీకు సడన్గా డ్యాన్స్ చేయాలని అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి డ్యాన్స్ చేయొచ్చు మీకు పార్ట్నర్ కూడా అక్కడే దొరుకుతారు మీరేం పట్టుకెళ్ళక్కర్లేదు అక్కడ ఎవరు డ్యాన్స్ చేయాలనుకున్న అతను దొరుకుతా డ్యాన్స్ అలా డ్యాన్స్ ఫ్లోర్ ఒకటి పెడతారు వాళ్ళు అదొక వ్యవస్థ చేసి పెడతారు అలాగే వీళ్ళు కూడా డ్యాన్స్కి వ్యవస్థ చేసి పెడతారు డ్యాన్స్ రాధాకృష్ణ అంటే ఏదో డ్యాన్స్ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ వచ్చిందా పెద్ద అందరూ కలిసి డ్యాన్స్ ఎందుకని ఈ రకంగా నావల్లకిషోర్ శ్రీకృష్ణ భగవాన్కి జై నావల్ కిషోర్ క్యాబాతా ఇది ఉన్నాం అలా అంటారు అంతా గోపీ చిత్తచోరుకి అంటాడు గోపీ చిత్తచోరుకి అని జై జై అని వాళ్ళు అంత పిచ్చి ఎల్లో పిచ్చి కింద ఆర్కెస్ట్రా ఇది మళ్ళీ ఆర్కెస్ట్రా ఒకటి వాళ్ళు అరడదలవద్దుంటారు వాట్ ఈజ్ ఆల్ దీస్ గోయింగ్ శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన మాట ఒక్కటే ఆయన నూటప్పుడు ఆయన వల్ల ఆయన అనలేడు ఆయన హీ కెనాట్ హ్యాండిల్ ఎ వెర్ సైట్ అది మీకెలా తెలుసునంటే ఒక్క సంస్కృత శ్లోకం చదివితే మనకి తెలిసిపోతుంది అయితే మనకి తెలీదు ఒక్క శ్లోకం చదివేప్పటికీ ఆహా ఇదే పద్ధతి అని తెలిసిపోతుంది తెలీదా గురు బ్రహ్మ శ్లోకం చదివేప్పటికి ఈయనకి రామశబ్దం చదువుకున్నవాడు కాదు ఆర్కెస్ట్రాతో ఏవో శ్లోకాలు చెప్పేవాడే తప్ప అకారాంతః పుణ్యంగో రామశబ్దహ రామహ రామో రామాహ చదివినవాడు కాదు తెలిసిపోతుంది దాని ముఖం తెలిసిపోతుంది మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది ఆయన హీ కెనాట్ హ్యాండిల్ ఏ గీతా వెరస్ ఆ ఆయన చెప్పడు వాళ్ళు అక్కర్లేదు ఈయన చెప్పడం చెప్పడు వాళ్ళకి అక్కర్మవుకం కాబట్టి జలు మార్గములు కూడా కాదు మార్గము నుండి ఉన్నవారు కూడా కాదు ఇది ఈ సత్యం ఎంత గొప్పదంటే ఈశ్వర ప్రాప్తి కోసం ఈ డ్యాన్స్ చేసినా ఏం చేసినా ఈశ్వరుడు కోసమే కదా మీరు డ్యాన్సులు చేసినా పూజలు చేసినా డబ్బులు ఖర్చు పెట్టినా ఒళ్ళు హోనం చేసుకుని చోటు తిరిగినా చల్లలో వెళ్ళి నదుల్లో స్నానాలు చేసినా దేనికోసం ఈశ్వరుని పొందడం కోసం కానీ ఈశ్వరుడు పరిభాషే అంతా గడబెడ ఈశ్వరుని ఎలా పొందుతారు ఈశ్వరులు వచ్చి మీ మీ భుజంపై చేసి మాట్లాడతాడని అనుకుంటారు యూ కెన్ నెవర్ ఎవర్ గెట్ ఈశ్వరై దాట్ ఈశ్వర ప్రాప్తి అంటే అఖండానంది మహారాజ్ చెప్పారు నేను ఆశ్చర్యపోయిన ఆ ప్రక ఆ ప్రసంగంలోని ఆయన ఏమన్నారంటే సద్గుణ ప్రాప్తిరేవో ఈశ్వరప్రాప్తి సద్గుణప్రాప్తి ఆయన గీతలో ఏమన్నాడంటే అధియజ్ఞోహమేవా దేహే దేహభృతం నేను ఈ జగత్తులో ఈ దేహంలో అధియజ్ఞ స్వరూపుణి ఉన్నాను యజ్ఞార్థ యజ్ఞ పదానికి అర్థం చెప్పి యజ్ఞం ఉంటే త్యాగం మీరు త్యాగం చేస్తే ఆ త్యాగస్వరూపుడుగా ఈశ్వరుడే ఉన్నాడు జీవుడు లేడు నాకు కావాలన్నప్పుడు ఆ అహంకారస్వరూపుడుగా మమకారస్వరూపుడుగా జీవుడు ఉన్నాడు మీరు అహంకార మమకార త్యాగం చేస్తే ఆ త్యాగస్వరూపుడుగా ఈశ్వరుడు ఉన్నాడు సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి అంతేగాని ఈశ్వర ప్రాప్తి అంటే మీరేమో రైలు ఎక్కేసి బస్సులు ఎక్కేసి టికెట్లు కొనేసి ఈశ్వరుడు దొరికిస్తాడంటే అదేమీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని దర్శించాలనుకోండి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ సెక్రటరీని వండి వండిని పట్టుకుని ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి అంతే కదా అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించాలనుకోండి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెళ్ళి అక్కడ కొండ మీదకి బస్సు ఎక్కి అక్కడ ఎవరినో వెళ్ళినో వాళ్ళనో పట్టుకుని టిక్కెట్లో ఆ కొని లంచాలు పెట్టి ఆ లోపలికి దూరేసి వెంకటేశ్వర స్వామిని పట్టుకోవాలి ఈజ్ ఇట్ లైక్ దాట్ ఈజ్ ఇట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ కాబట్టి మార్గగాహ కానీ జనులు అసలు మార్గమునందే ఉండరు నేను ఏదో ఏదో రకమైన చేతస్తుంతో చెప్తా మార్గమునందు లేరు అంటే మామూలుగా లౌకికులు ఎలాగూ లేరు వాళ్ళగా ఎలా ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎలక్షన్స్ మరొకటి ఆ గోళ్ళలో ఉంటారు తప్ప వాళ్ళు అధ్యాత్మ మార్గం వాళ్ళకి అసలు లేనేలేదు మేము భక్తులమన్న వాళ్ళ మాట నేను చెప్తున్నా వాళ్ళు కూడా మార్గంలో ఉన్నారు వాళ్ళు కూడా మార్గం ఇట్లుంటే వాళ్ళు అట్టుపోతూ ఉంటారు ఎవరో కొద్ది ఉంటారు మార్గగాహ వాళ్ళ కోసం ఈ శ్లోకం ఏతో అతోన్యే యోగినహ మార్గగాహ యోగిన దీనికంటే భిన్నమైనటువంటి యోగులు మార్గగాహ మార్గమునందు ఉన్నవారు అంటే ఇక్కడ ఏమని చెప్పారంటే టీకాకారులు కర్మ చేసుకుంటున్నారు యోగిన మార్గమునందు ఉన్నారు అంటే ఉపాసనా మార్గమునందు ఉన్నారు కొంత కర్మాభక్తి ఉంది వాళ్ళలో ఇంకా జ్ఞానం పరిపక్వం కాల కర్మాభక్తి ఉన్నాయి క్లీన్ మార్గంలో ఉన్నారు కర్మ అంటే స్వార్థం కోసం చేసే కర్మ కాదు కర్మయోగ రూపమైన కర్మ మార్గము అంటే భక్తియోగ రూపమైన మార్గము అటువంటి మార్గంలో ఉన్నారు వాళ్ళు హీన మధ్యమ దృష్టయ హీన దృష్టి ఉంటుంది మధ్యమ దృష్టైనా ఉంటుంది హీన దృష్టి నేను చెప్పేసాను అప్పటికే ఇప్పటికే చెప్పాను నేను హీన దృష్టి అంటే ఏ కర్మ చేస్తే మోక్షం వస్తుందని అడుగుతాడు వాడి దృష్టే తప్పు వాడు హీన దృష్టిలో ఉంటాడు ఇప్పుడు నేను రైల్లో వెళ్తున్నా సంచిలో ఏవో ఒక నాలుగు పుస్తకాలు పెట్టుకున్నా వెళ్ళినా అడిగితే ఇద్దంలే అని నా దృష్టి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏవో పండుగ ఫలం తీసుకొస్తారు మనకేదో ఇవ్వడానికి పెద్దసేపు పుచ్చుకోవడమే కాదు కొంచెం మనం కూడా ఇస్తూ ఉంటే బాగుంటుందో నాలుగు నేను ఏమిస్తాను నా దగ్గరే ఉన్నాయి వాడిచ్చి పండు ఎలాగా ఒకటి వాపస్సు ఇస్తాను ఇచ్చిన పళ్ళన్నీ ఇస్తే వాళ్ళు తీసుకోరు దే ఫీల్ బ్యాడ్ అబౌటే నేను తీసుకోలేదు కాబట్టి నాలుగు పళ్ళు తీసుకుని ఓ పండు ఇస్తాను తర్వాత సంచిలో నాలుగు పుస్తకాలు వేసి పెట్టుకుంటాను వాళ్ళకి ఏదైనా ఒక పుస్తకం ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను రైల్లో వెళ్తున్నాను రైల్లో వెళ్తుంటే ఒక ఆయన అడిగాడు మీరు చేయి చూస్తారు రాని అడిగాడు నేను చేతు ఉండండి అంటే మరి మీరు ఏం చేస్తారని అడిగాడు అంటే వేషాన్ని చూసి ఏదో వేదాంతం ఉంటే ఏదో పాఠం చెప్తూ ఉంటాను భగవద్గీత అని నేను కొన్ని ఇన్ని మూడు ప్రశ్నలు అడిగా గీతాసారం పుస్తకం తీసారు ఇవ్వబోయా తీసుకోండి అని అంటే వద్దండని చెప్పాడు అంటే మళ్ళీ దానికి ఖరీదు ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాడో ఏమో పోలే మీకు వద్దైతే మీకు నేను ఇబ్బంది పెట్టినా మళ్ళీ నేను సంఖ్యలో పెట్టుకున్నా అలా ఉంటారు హీన దృష్టయ్యా సన్యాసులు అంటే చేయి చూస్తారనో లేకపోతే జాతకం చెప్తారనో అలా ఆలోచిస్తారు తప్ప హీన అదృష్టయ్యా అంతేగాని ఆయన దగ్గర మనం పొంది ఇప్పుడు తీర్థప్రసా తీర్థప్రసాదాలు ఏం చేస్తారు ఎన్నిసార్లు పుచ్చుకుంటారు తీర్థప్రసాదం ఇప్పటికి ఎన్నిసార్లు పుచ్చుకున్నారు ఏమన్నా అసలు ఏమైనా వచ్చిందా ఇంకా అడగడానికి బాగుండదు ఎటువంటివి ఏమిటి తీర్థప్రసాదాలు అస్తమానం తీర్థప్రసాదాలు ఎక్కడ ప్రసాదం అనగా వాళ్ళు నోట్లో వేసేసుకుంటూ ఉంటాయి ఏం చేస్తారు అలా అలా తినేస్తూ ఉంటే దేవుడు వచ్చేస్తాడా ఏదో చోట సందర్భంలో చెప్తారు దేవుడికి మనం నైవేద్యం పెట్టిందే తినాలి ఈశ్వరుడికి ఆఫర్ తెచ్చిందే మనం తినాలి అనే స్పిరిట్లో చెప్తారు కానీ అదే పనిగా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఎక్కడెక్కడ ప్రసాదం తిరిగితే అది కొనేసుకుని అలా తినేస్తూ ఉంటే ఏదో మోక్షం మోక్షమే లేదు బీపీ వస్తుంది లేకపోతే డయాబెటీస్ మోక్షం ఎలా వస్తుంది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చాలా తీయగా ఉంటుంది అది డయాబెటీస్ వస్తుంది దానివల్ల తిరుపతి లడ్డు అయితే దాంట్లో ఈ షుగర్ క్రిస్టల్స్ వేస్తారు షుగర్ క్రిస్టల్స్ నోట్లో పళ్ళు పోతాయి అది వేయకూడదు ఆల్రెడీ దాంట్లో షుగరు నెయ్యి అన్నీ వేస్తుంటే మళ్ళీ ఈ క్రిస్టల్స్ కొన్ని పోస్తారు దాని మీద క్యూబ్స్ లాంటివి అవి గట్టిగా ఉంటాయి అది అలా నౌందా అన్నాడు కబ నేను అసలు తిన్న కూడా తినలేను ఊరికే ప్రసాదం అలా తినేస్తుంటే మోక్షం వచ్చేస్తుందని కాబట్టి హీన దృష్టి అంటే మధ్యమ దృష్టి నాగే దేవత మోక్షం వస్తుంది కాబట్టి వాళ్ళు కర్మాన్ని కర్మయోగంగా తీర్చిదిద్దుకునే అంత అలా అయితేనే ఉపయోగం ఉపాసనని భక్తియోగంగా తీర్చిదిద్దుకుని మార్గంలోకి వస్తే వాళ్ళ కోసం ఈ శ్లోకం ఏమని మనసో నిగ్రహాయత్తం తమ్ముడు నీ మనస్సును నువ్వు నిగ్రహించుకుంటే ఈ అభయస్థానంలోకి నువ్వు వచ్చేస్తావు జ్ఞానికి ఈ శ్లోకం జ్ఞానికి అస్పర్శయోగమే అస్పర్శ అంతే నువ్వు డోంట్ బాదర్ అబౌట్ మైండ్ యు ఆర్ నాట్ ది మైండ్ ఓవర్ కానీ అంత ఉన్నత స్థితికి చేరుకోలేని వాడికి ఇది మనసో నిగ్రహాయత్తం ఇది ఎలా ఉంటుందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రోగము గలదు నాకు అనే భావంతో వెళ్ళాడు డాక్టర్ ఏమని పరీక్ష చేసి నీకు రోగం లేదని చెప్పాడు రోగం లేదని చెప్పాడు నాకు బ్యాక్ పెయిన్ ఉందని వెళ్ళాడు బ్యాక్ పెయిన్లో నైంటీ పర్సెంట్ ఉండవు బ్యాక్ పెయిన్ సైకలాజికల్ అలా అనిపిస్తుందంటే యథార్థం కాదు చాలా బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్లు సైకలాజికల్ అని మరి సైంటిస్టులు చెప్తున్నమాట నేను ఉంటున్నాను నేను అనుభవంతో చెప్పినది కాదు సో చాలా బ్యాక్ పెయిన్లు సైకలాజికల్ అవి బ్యాక్ పెయిన్ ఉండదు మీరు కొంచెం ఓపిక పట్టేస్తే పోతుంది అది సో డాక్టర్ నీకు బ్యాక్ పెయిన్ ఏం లేదు నేను చూశాను అంత బాగానే ఉంది రోజునేమో కొంచెం పద్మాసనవధి వేసుకోండి వెళ్ళి ఒకరికని చెప్పాడు అనుకోండి వీడు ఇంకో డాక్టర్ వేరే ఈ డాక్టర్ పనికిరాడారు అస్పర్శయోగం అలాంటిది అంచేత వాడికి ఏం చేయాలి క్యాట్ స్కాన్ తీయించుకోమన్నారు వెళ్ళో వెయ్యో ఐదు వందలు ఖర్చు పెట్టి క్యాట్ స్కాన్ తీయించుకొని వస్తాడు అది పట్టుకుని వస్తాడు మళ్ళీ రెండు రోజుల దాకా కనపడ్డాడు పో అక్కడికి పో డయాగ్నాస్టిక్ దిగిపో కామర్స్ కూడాను ఎకానమీ కూడా బాగుంటుంది క్యాట్ స్కాన్ పట్టుకుని వస్తాడు ఆమెన్నాడో ఆమెన్నాడో వస్తాడు అది చూసి వాడికి ఏమో ఏమో ట్యాబ్లెట్లు రాసివ్వడం ఆశిస్తే పోయి ఆ ట్యాబ్లెట్లు మింగి తగ్గిందనుకుంటాడు కాబట్టి డాక్టర్ కూడా యోగ్యతని బట్టి మందిస్తారు కాబట్టి ఇక్కడ హీన మధ్యమ దృష్టులకి మనస్సుతో సంబంధం ఆత్మకి మనస్సుతో సంబంధం ఏం లేదే నా మనస్సు చాలా కల్లోలంగా ఉందని వస్తాడు ఆత్మకి మనస్సుతో సంబంధం ఏం లేదో అయి సాక్షిగా ఉండు అని చెప్పారనుకోండి అసలే ఉండలేడు ఆ మందు వాడికి పనికిరాదు ఆ సలహా కాబట్టి ఏం చేయాలి ప్రాణాయామం చేపించి చెప్పాలి ఇలా మెల్లగా పిలిచు మెల్లగా విడిచిపెట్టు అలా చేయి తొమ్మిది సార్లు చేయి అప్పుడు మనస్సు ఎలా ఉన్నా ఇప్పుడు బాగుందండి అంటే కాబట్టి మనసో నిగ్రహాయత్తం అన్నది హీనమధ్యమ దృష్టి కోసం ఉపదేశించినటువంటి ఉపదేశం అవసరమైన ఉపదేశం అటువంటి హీనమధ్యమదృష్టయ మన అన్యత్ ఆత్మవ్యతిరిక్తం ఆత్మసంబంధి పశ్యంతి తా మోక్షఫలమా చేయాలంటే సాక్షిభావాన్ని అభ్యాసం చేయాలి ఇంకా మనస్సుతోటి తాదాత్మ్యం వల్ల మనస్సు యొక్క అలజడి ఉంటే బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే సాక్షిభావాన్ని అభ్యాసం చేయాలి వాళ్ళు తెలుసుకోవాలి ఆమె మన అన్యత్ వివేకం తెలుసుకోవాలి సస్పర్శయోగము అంటే అది సర్వాత్మభావంలో గడిపోతుంది సర్వమో ఆత్మయే కానీ అంత అస్పర్శయోగానికి వీడి అధికారి కానప్పుడు వివేకాన్ని వీడికి ఇచ్చారు తెలుసుకో మనస్సు మనస్సు అన్యత్ ఇతరము నువ్వు సాక్షిగా ఉండు ఏ ఇప్పుడు దీనికి చక్కటి దృష్టాంతం నువ్వు నిద్రపోయావు హాయిగా సుఖం అనుభవించావా లేదా సుఖం అనుభవించానండి చిత్రం ఏంటంటే నిద్రలో దేహము లేదు మనస్సు లేదు కన్ను ఉన్నావు ఎలా ఉన్నావు నువ్వు సుఖ సాక్షివై ఉన్నావు నువ్వు ఉన్నావు అనే నిర్ధారణ ఏమిటి అంటే నిద్రలో నిద్రానుభవం అనేది ఒక అనుభవం ఆ అనుభవాన్ని పొంది వచ్చినవాడు అందులో అది చాలా అందమైన అనుభవం మంచిగా ఉల్లాసంగా హ్యాపీగా నిద్రలేస్తాడు చక్కటి అనుభవం ఆ అనుభవానికి సాక్షిగా వీడు నిద్రయను ఉన్నాడు కాబట్టి దేహము మనస్సు కంటే భిన్నంగా ఆత్మస్వరూపుడు నువ్వు నువ్వు నిద్ర లేచాకనే వచ్చింది మనస్సు కాబట్టి నీ రియాలిటీ మనస్సు కాదు నీవు దేహము కాదు మనస్సు కాదు దేహము ఉంటుంది ఎక్కడికి పోదు మనస్సు ఉంటుంది దేహము మనస్సు కంటే కూడా డీపర్ ఆర్ ఒక తత్వము అది నీ స్వరూపము కాబట్టి మనస్సు నువ్వు ముందు నువ్వు తెలుసుకో తెలుసుకోగానే అప్పుడే కనుమిప్పైపోతుంది మై గుడ్నెస్ ఎస్ ఐఆమ్ ది ఆత్మచైత ఐ ఆమ్ ది ఆత్మ వాటెవర్ వాటెవర్ ఆత్మ ఈజ్ ఐ ఆమ్ ది ఆత్మ వాట్ ఈజ్ ఆత్మ ఇట్ ఈజ్ నాట్ మైండ్ ఇట్ ఈస్ నాట్ బాడీ అంచేతనే సుశుక్తిలో మనస్సు లేకున్నా దేహం లేకున్నా నేను ఆత్మానందాన్ని సుఖాన్ని అనుభవించాను అదే ఆత్మ అదే నేను వాటెవర్ ఇట్ ఈస్ దానికి డెఫినేషన్ అక్కర్ల నేను ఆత్మస్వరూపుడు మరైతే మనస్సేవిటి అన్యత్ ఇతరము తర్వాత ఆత్మ వ్యతిరిక్తం ఆత్మకంటే విలక్షణమైనది భిన్నమైనది ఆత్మ సంబంధి ఆత్మైందే అది ప్రకాశిస్తున్నమాట వాస్తవం కానీ ఆత్మ అయితే కాదు అని ఆ విధంగా దర్శించండి మీరు పశ్యీన మధ్యమ దృష్టికి ఉపయోగపడుతుంది ఆ రకంగా పశ్యం మోక్షఫలమా పశ్యండి తోక్షఫలమా మనస ఇది మోక్షఫలమానసా అంతవరకు అవతరికే అవతరికే తాం ఆత్మసత్యానుబోధరహిత అవును అవును మన అన్యతో ఆత్మవ్యతిరిక్తం ఆత్మ సంబంధి పశ్యంతి వాళ్ళే వాళ్ళే హీనమధ్యమ దృష్టయ మనస్సు అంతవరకు రండి యు కమ్ అప్ టు దట్ పాయింట్ ఏమిటి నేను మనస్సు కాదు ఆత్మకంటే వ్యతిరిక్తమైనది మనస్సు ఆత్మ సంబంధం ఉన్నమాట వాస్తవమే ఆత్మ కంటే వ్యతిరిక్తము అసలు మనస్సు అనేది నాన్ ఎగ్జిస్టెంట్ అనేది అస్పర్శయోగం కానీ అంత ఇంతవరకు రండి వచ్చినట్లయితే వాళ్ళకు కూడా మోక్షములు ఫలి లభిస్తుంది కేశాం మోక్షఫలమాహా కానీ ఎలా లభిస్తుంది మనస ఇది మనసహ నిగ్రహాయత్తం అనే శ్లోకంలో వాళ్ళకు కూడా మోక్షఫలాన్ని చెప్తున్నారు హీన మధ్యము దృష్టి కలిగి కర్మయోగము భక్తి అనుష్ఠించుకుంటూ ఈ వివేకానికి యోగ్యత కలిగిన వాళ్ళకి కూడా మోక్షఫలాన్ని ఈ శ్లోకం చెప్తోంది అహా అయితే ఇంతకుముందు అస్పర్శయోగము ఎవళ్ళకి అంటే ఆత్మసత్యానుబోధైన నా యా నా సంకల్పయతే నా సంకల్పయతే యదా ఆత్మయే సత్యము మనస్సు అనేది ఏమీ లేదు కాబట్టి మనస్సు యొక్క సంకల్పములను నేను చేయను దానంతటది మనస్సులో సంకల్పాలు ఏర్పడినా నాకేమీ సంబంధం లేదు నేను ఆత్మనిష్ఠుడను అనేవాడికి పని కట్టుకుని మనస్సును నిగ్రహించాల్సిన అవసరమే లేదు హీన మధ్యమ దృష్టుల కోసమే ఈ మనసహానిగ్రహాయత్తం అనేది చెప్పబడుతోంది ఎవరైతే ఆత్మయే సత్యము అనే బోధ ఇంకా పొందలేదో ఎవరైతే అస్పృశయోగాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారో వాళ్ల కోసము ఈ శ్లోకము వచ్చినది అందాము మనసో నిగ్రహాయత్తం అభయం సర్వేషాం యోగినాం కాబట్టి ఆ యోగులు మహాయోగులు వాళ్ళు అస్పర్శ యోగాన్ని పొందిన వాళ్ళు వారికి ఎలాగూ మనస్సుతో సంబంధం లేకుండానే వారు అభయాన్ని పొందిస్తారు అక్షయమైన శాంతిని కూడా పొందిస్తారు ఇవి కొంచెం తక్కువ స్థాయి యోగులకు కూడా ఇతర యోగులు అందరి యోగులకి కూడా వాళ్ళు యోగులు అయి ఉండాలి యోగులంటే ఈ కర్మయోగము భక్తి యోగము భగవద్గీత చదువుకుని పవిత్రమైన అంతఃకరణంతో ఒక ఆ ప్రాపర్ వాల్యూ సిస్టంతో జీవించి వాడు అయి ఉండాలి అటువంటి యోగులైనటువంటి సందర్భంలోనే వాళ్ళకి ఆత్మసత్యాను వాళ్ళకి మనసహా నిగ్రహ అభయం వాళ్ళకు కూడా అంటే మనందరికీ కూడా అభయము సంభవమే దానికి లభిస్తుంది అంటే మన అందరినీ అస్పర్శయోగాన్ని యువతలకు తీసుకొచ్చేయటం నాకు కాదు ఒకవేళ అస్పర్శయోగము మనకింకా బాగా అనుభవంలోకి రాలేదు అని అనిపిస్తే మీరు మనసో నిగ్రహ యొత్తం వి గో బోత్ అస్పర్శయోగాన్ని పట్టుకోవాలి మనోనిగ్రహాన్ని చేసుకుంటూ పోవాలి అలాగే దానివల్ల మనకి ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది సో అటువంటి వారికి అభయం మనసో సర్వేషాం యోగినాం మనస్సు యొక్క నిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది వెరెస్ ఆత్మసత్యానుబోధ గలవాడికి దేని మీద ఆధారపడదు వాడు మనస్సు యొక్క నిగ్రహం కూడా చేయాల్సిన అవసరం లేదు నేను మనస్సును నిగ్రహించాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపించినంతకాలం మీరు మనోనిగ్రహాన్ని చేయాలి మీకంతటి మీకే తెలుస్తుంది మనోనిగ్రహం కూడా నాకు అక్కర్లేదు మనస్సుని నిగ్రహించేది వైశుడాయి అని అనిపిస్తుంది అప్పుడు అక్కర్లేదు ఇట్స్ లైక్ దాట్ ఎందుకంటే మీరు కల్పవృక్షం కింద ఉన్నారు ఆత్మయే కల్పవృక్షం కల్పవృక్షం కింద కూర్చుని నా మనస్సు ఇంకా నాకు స్వాధీనం కాలేదు అంటే అది స్వాధీనం కాకుండానే ఉంటుంది కాబట్టి దీనికి కొంత డిసిప్లిన్ అవసరమో అంటే డిసిప్లిన్ అవసరం అవుతుంది ఇంకా డిసిప్లిన్ చాలే మనస్సుతో మనకి సంబంధం లేదు కదా మనస్సు ఎంత స్వాధీనమైతే అంటే నాకు మనస్సుతోటే సంబంధం లేదు అంతే సంబంధం లేదు మీరు ఏదనుకుంటే ఇది భయం వేస్తుంది ఈ భయహేతు ఉంది అంటే భయహేతు ఉంటుంది అక్కడ సినిమా మీద ఆ తెర మీద హీరో ఉన్నాడు వాడు అదిగో వాడు దుఃఖంలో ఉన్నాడు అంటే దుఃఖంలో ఉన్నాడు అంతే మీరు కల్పవృక్షం కింద ఉన్నారు మీరు ఏది సత్యమైన అంటే అది సత్యంలా భాష వస్తుంది అది ఎలా రజ్జు సర్పంచ్ దగ్గర సర్పంచ్ సత్యంలా భాషం అయ్యో వెర్రి నా వెర్రి నేను పొరపడ్డాను అది సత్యం కాదు అది అంటే పోయిందంతే యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎంటైర్ కాస్మాస్క్ సెంటర్ ఆత్మ సో కాబట్టి ఈ మనస్సును నిగ్రహించుట అనేది అందరూ సాధకులకి ప్రధానమైనటువంటి విషయము చూడండి మనస్సుకు ఒక వీక్నెస్ ఉంటుంది ఒక బలహీనత అనేక బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలన్నిటిలోకి అత్యంత బంధహేతువైన బలహీనత ఏమిటంటే మనస్సు భయాన్ని భావన చేస్తుంది ఈ భయాన్ని భావన చేస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే స్వామీజీకి ఎస్ట్రాలజీ అంటే ఇష్టం ఉండదు అని అనుకుంటాను దట్ ఈజ్ నాట్ ది పాయింట్ యు మిస్డ్ ది హోల్ థింగ్ నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు దట్ ఈస్ నాట్ ది ఇష్యూ నాకు వంకాయ మీరు పోయినా పెట్టే పోనీ ఏ కూర ఇష్టం ఏ కోర ఇష్టం కాదు పోనీ అనుకోవచ్చు నా ఇష్ట ఇష్టాలు కాదు పాయింట్ ది పాయింట్ ఈజ్ మీరు భయాన్ని నిలబెట్టుకుంటున్నారా లేకపోతే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారా దట్ ఈస్ ది పాయింట్ పెర్సే నాకు జ్యోతిష్ శాస్త్రాన్ని వ్యతిరేకించాల్సిన పని నాకేముంది ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ డజ్ ఇట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఓకే కీప్ ఇట్ ఐ డోంట్ కేర్ నేనేమంటున్నానంటే అది భయహేతువా కాదా ఒక్కటే పాయింట్ భయహేతువు మీరు కాదని చెప్పండి నాకు ప్రూవ్ చేయండి మీరు మనస్సు భయాన్ని ఇమాజిన్ చేసుకోవటానికి అలవాటు పడుతుంది దాని బలహీనత కాళహస్తిలో గోపురం పడిపోయినప్పుడే భయాల్ని ఇమాజిన్ చేసేస్తున్నారు ఆయన ఎవరు ఒక ఆయన ఉన్నారు విశాఖపట్నంలో అయ్యన్న పంతులు అనే ఆయన అన్ని రకాల మాలలో వేసుకుని పెద్ద పెద్ద నామాలు అవి పెద్ద కుంకుమొట్లువి గట్టిగా పెట్టేసి కూర్చుంటాడు పట్టుబుంచు కొట్టుకుని ఆయన పెద్ద ఎక్సైటెడ్ వాయిస్లో చెప్పేస్తున్నాడు వీళ్ళందుకు పనికిరారు ఈ దేవాలయంలో పూజలన్నీ రాంగ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను చాలా వినాశం వచ్చేస్తుంది అంత పాడైపోతుందని చెప్పేస్తుంది ఆయన సర్పదోషం స్పెషలిస్టు ఆయన్ని కదిలిస్తే నీకు సర్పదోషం ఉందంటాడు సర్పదోషం స్పెషలిస్ట్ ఆయన నేను ఆయన ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు ఆయన్ని సడన్గా ఈ గాలిగోపురం గాలిగోపురం పడిపోయిందన్న తోట గాలిగోపురం పడిపోతే కోతులు చచ్చిపోయేట అది ఒక్కటే దాంట్లో మనం విజయం చింతించాల్సింది ప్రాణి నాశమైంది కాబట్టి అది దానివల్ల హాని వస్తుందా మనది కరప్ట్ డీప్లీ కరప్ట్ సొసైటీ దానివల్ల హాని వస్తుంది తప్ప గాలిగోపురం పడిపోవడం వల్ల హాని ఎందుకు వస్తుంది ఆ గాలిగోపురం కూడా కరప్షన్ వల్ల విడిపోయింది అదే కరప్షన్ ఈజ్లీ కల్పరేట్ అంటే చెక్క ఖరీదు బంగారం ఉడ్డు బంగారంతో సవారం టేబుల్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర అని చేత గాలిగోబురం పడిపోతే రాళ్ళూరు అప్పలో కింద పడినా పైకి నిలబడ్డా కింద పడ్డా దడ్డదం లేక ఎనీ డిఫరెన్స్ అది డీప్లీ కరప్ట్ అను కాబట్టి అభయ భయదర్శిన వర్స్ట్ వీక్నెస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఇమాజినింగ్ ఫియర్ మనం ఫియర్ ఇమాజిన్ చేసుకుంటాం వర్స్ట్ వీక్నెస్ ఆఫ్ మైండ్ అది ఇన్సూరెన్స్ కంపెనీలు నేను ఎన్నోసార్లు చెప్పాను ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటికీ పెట్టుబడి మనకున్న భయమే అదే మనకున్న అదే పెట్టుబడి లేకపోతే అసలు ఇన్సూరెన్స్ అనే మాటకి తావులేదు ఇన్సూరెన్స్ ఎందుకు వచ్చిందంటే మృత్ మనకి భయం ఉండబట్టి ఇన్సూరెన్స్ వచ్చింది అందులో మృత్యు భయం వల్ల ఇన్సూరెన్స్ చేస్తాడు మృత్యు భయం వల్ల వీడు హీ విల్ నాట్ బి ధేర్ టు కలెక్ట్ ఇట్ ఏదో ఒక భావన వాడు పెడతాడు పెట్టి విడితే చేపిస్తాడు ఇన్సూరెన్స్ ఇంకా పోనీదో వెహికల్ ఇన్సూరెన్స్ చేసేటంటే ఏ గోడతో వెళ్ళి కొడితే అది బాగు చేసుకోవడానికి వాళ్ళు డబ్బులు ఇస్తారు పోలే చేసుకున్నాం సమ్ సమ్ మీనింగ్ ఇస్తే మెడికల్ ఇన్సూరెన్స్ చేశారు అనుకోండి సరే పోలే రోగం రోగం ఎప్పటికైనా వచ్చిదే కదా వచ్చినప్పుడు మందులకు తను ఒకరు వాడు ఇస్తాడు అని సమ్ మీనింగ్ ఇస్తే డెత్కి ఇన్సూరెన్స్ వాటి మీనింగ్ ఇస్తే వాట్ మీనింగ్ ఇస్తే వీడు ఉండడు కదా అంటే వీడి అభిప్రాయం ఏమిటి నేను నేనే కుటుంబాన్ని రక్షిస్తున్నాను నేను లేనప్పుడు కూడా నేనే రక్షిస్తాను ఎంత అహంకారమో చూడండి వీడు రక్షిస్తున్నాడా అది ఎంత తప్పు చూడండి అంటే వీడి అభిప్రాయం ఏంటంటే నేను నేను సీన్ నుంచి పక్కకి తప్పుకున్నప్పుడు వీళ్ళకి ఇంకా బతుకు ఉండదు నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు రోజులు ట్రై చేసి చూడు బొతకుడ్తుందో ఉండదో తెలుస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా యూ డిజపియర్ వితౌట్ ఎనీ నోటీస్ ఫర్ ఎ బి అండ్ సీ వాట్ హ్యావ్ సిట్ హ్యావ్ ఏమీ అవదు ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ సమ్ డిస్లోకేషన్ ఉంటుంది మీరు అనుకున్నంత హాని ఏమీ అవదు దీని మీద బోల్డ్ కథలు చెప్పి పెట్టారు మనవాళ్ళు యోగావాసిస్తున్నాను అక్కడ అక్కడ ఎల్లుల్లో కథలు చెప్పి పెట్టారు కాబట్టి ఎనీవే కాబట్టి ఆ భయము ఆ భయం యొక్క మనస్సు యొక్క లక్షణం కాబట్టి మీరేం చేయాలి మనస్సుని దాన్ని నిగ్రహించవలసి ఉంటుంది మానవులు అజ్ఞానం చేత బంధింపబడి ఉంటారు నీహారేణ ప్రావృత జల్ప్యాచా సుతృప ఉత్త శాసశ్చరంతి అన మంత్రం ఉంది చాలా గొప్ప మంత్రం నిహారేణ ప్రావృత పొగ మంచు చేత కప్పివేయబడి ఉన్నారు పొగ మంచు అంటే అజ్ఞానం ఈ పొగ మంచు ఉన్న వస్తువు కనపడకుండా చేస్తుంది ఎదురుకుండానే ఉంటుంది కానీ కనపడదు ఆత్మస్వరూపుడే ఉంటాడు కానీ తెలుసుకోలేకపోతాడు అందుచేత అజ్ఞానాన్ని పొగమంచుతో పోల్చారు జెల్ప్యాచా పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు చాలా పెద్ద కబుర్లు చెప్తారు మీరందరికీ మోక్షం ఇప్పించి పూచీ నాది అని చెప్తారు ఏమని చెప్తారంటే ఓ డ్రెస్ కోడ్ పెడతారు వాడు ఇదంతా కూడా సైకలాజికల్గా వాణ్ణి కట్టి పారేసేది సో ఒక సంప్రదాయం ఒకటే స్టార్ట్ చేస్తావు నువ్వు ఈ సంప్రదాయానికి చెందినవాడు ఎలా అవుతావు నాకు శిష్యుడు వైపో నేను నీకు గురువుని అని వాడికో మంత్రం ఇవ్వడం అది గురుమంత్రం అని పేరు పెట్టడం నాకు గురుమంత్రం కాబట్టి ఇంకా వీడు బతుకున్నంతకాలం నేను గురువు వాడు అంతే అది కట్టేసరి అయిపోయింది అంతే అదిగో గురుమంత్రం నువ్వు గురువుని కాదని ఇంకో గురువు దగ్గరికి వెళితే పాపం వస్తుంది ఇంకో గురువు ఈయనకంటే పాఠం ఉపయోగకరమైన పాఠం చెప్తున్నాను కొన్ని వెళ్ళకూడదు ఇంకా ఆ గురువే ఆ గురువుకి ఏమి వచ్చినా రాకపోయినా ఇంకా ఆ గురువే ఎక్కడ శాస్త్రంలో అలా చెప్పలేదు ఏమంటే తర్వాత ఆ సంప్రదాయానికి సంబంధించి ఓ పేరు పెట్టడం కొంతమంది ప్రేమి అని పేరు పెట్టడం ఆ ప్రేమి భాయ్ అంటూ ఉన్నాం ఆ గ్రూప్లో వాళ్ళందరూ ఒకరికొకళ్ళు ప్రేమి లేకపోతే అయ్యప్ప అందరూ స్వామి ఏం స్వామి అయ్యప్ప భక్తులందరూ స్వాములే ఏ స్వామి స్వామి అని అదొక ఒక నామకరణం చేయడం అంటే అది ఒక గ్రూప్ ఐడెంటిటీ తర్వాత ఒక డ్రెస్ పెట్టడం లేకపోతే మెళ్ళో ఒక స్కార్ఫ్ ఒకటి పెట్టడం అదొక గ్రూప్ ఐడెంటిటీ ఒక గ్రూప్ ఐడెంటిటీ పెట్టడం పెట్టి మీరందరూ ఈ గ్రూప్కి చెందిన వాళ్ళు అది గ్రూప్ ఐడెంటిటీ పెట్టడం పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి ఎవో చెప్తూ ఉండడం ఎవో తలాతోకాలేని మాటలు చెప్తూ ఉండడం జల్ప్యాచాహ ఎంతసేపు కడుపు భోగం ఇదే దృష్టి అందరికీ కూడా అంతేగాని కొంత తపస్సు చేద్దామని ఈ భోగాలు కొంచెం దూరంగా ఉందామని ఆ దృష్టి ఉండదు ఎంతసేపు ఇంద్రియాలని సంతోషపెడుతూ ఉంటాం ఈరోజు భోజనంలో ఉంది ఈ కూర ఏమిటి ఆ కూర ఏమిటి ఫస్ట్ క్లాస్ కిచెన్ పెట్టుకోవటము కిచెన్లో ఖరీదైనటువంటి వంటలు వండించుకుంటూ ఉండడం తింటూ ఉన్నాం ఉక్త శాస ఉక్త అంటే కర్మ ఈ కర్మ మనల్ని రక్షిస్తున్నాం ఈ పూజ చేసి ఆ పూజ అయిపోయింది మూడు రోజుల యజ్ఞం అది అయిపోయింది మళ్ళీ ఐదు రోజుల పూజ అది అయిపోయింది మళ్ళీ పది రోజుల పూజ అయిపోయింది ఈ దేవాలయం కట్టాం అదైపోయింది ఆ దేవాలయంగా ఏదో చేస్తాం ఉప్త శాసహ ఎంతసేపు కర్మే మన రక్షిస్తుందని చెప్పేసి చరంతి ఈ విధంగా అజ్ఞానులు సంచారం చేస్తున్నారు అని మంత్రం ఈ మంత్రం కూడా కర్మకారుండలోనే ఉంది ఘనపాఠీయులు ఈ మంత్రానికి కూడా ఘన చెప్తారు దాని అర్థం జోలికి పోరు అది వేరే సంగతి ఘన మాత్రం గట్టిగా చెప్తారు బట్టి సో హీనమధ్యమదృష్టయ దాని నుంచి బయటకు వచ్చేసి మనసో నిగ్రహాయత్వం కాబట్టి ఇప్పుడు చూడండి అయమేవహితే బంధ ద్రష్టారం పశ్యసీతరం సర్వమును దర్శించే ఏ ఆత్మచైతన్యము గలదో అదే పరమాత్మ అదే బ్రహ్మ ఆ బ్రహ్మను ఇతరమని నీవు భావిస్తున్నావే అదే నీ యొక్క బంధము ఇంకా అంతకంటే వేరే బంధమే లేదు కాబట్టి బ్రహ్మస్వరూపుడు తానయ్యుండి ఆ మనస్సులో ఉండే కాలుష్యం కారణంగా తన యొక్క పూర్ణత్వాన్ని తాను స్వీకరించలేకపోతాడు కేవలము మనస్సు కారణంగా తాను పూర్ణుడై ఉంటాడు కేవలము మనస్సు కారణంగా తన పూర్ణత్వాన్ని తాను స్వీకరించలేకపోతాడు అప్పుడు ఏం చేయాలి మనస్సో ఆ మనస్సు నుండి అభయం కావాలి అభయం కావాలండి అలా భయపడుతూ జీవించకూడదు మహాత్ములు స్వామి వివేకానంద రామతీర్థాముదులైన మహాత్ములు భయాన్ని బాగా అటాక్ చేశారు శ్రీకృష్ణుడు కూడా యమయా క్లైవ్యం ఆస్మ గమపార్థ నైతత్వయోపబద్ధ్యత ఏమిటో అలా భయపడతావేమిటి ఏమిటో ఆ చేతకానదనం ఏమిటి అని చాలా గట్టిగా తిరస్కరించారు ఫియర్లెస్నెస్ అభయం ఉపనిషత్తుల్లోనూ కూడా భయం అన్నది ఎక్కడా చెప్పండి ఫియర్లెస్నెస్ భయపడకూడదు నేనే బ్రహ్మను అని దబ బలబుద్ధి చెప్పాలి అహం బ్రహ్మాస్మి అనే ఓకే అనుభవం కలగలేదు కలుగుతుంది అహం బ్రహ్మాస్మి అంటుండే కలుగుతుంది అంతేగాని అహం బ్రహ్మ జానామి అంటాడు ఊళ్ళో పిలిచి కూర్చోబెట్టి అహం బ్రహ్మ జానామీ అది అహంకారం అహం బ్రహ్మాస్మి అని నిష్ట కలిగి ఉండాలి ఎనివే సో మనస్సును ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము ంచ దుఃఖక్షయోపీ దుఃఖము కూడా నశిస్తుంది మీకు రహస్యం చెప్తా మనస్సును నిగ్రహించకుండా మీకు జీవితంలో దుఃఖము ఎన్నడూ దూరంగా ఎన్నడు అంచేతనే మీరు చూడండి ఆశ్చర్యం వస్తుంది మీరు సమాజాన్ని చూస్తే డబ్బు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి దుఃఖిస్తారు రాజకీయ అధికారాన్ని సంపాదించి దుఃఖిస్తూ ఉంటారు తర్వాత ఇంకో గ్రూపులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే దేవాలయాలు కట్టించడం యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద కర్మలన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ చేసి దుఃఖ దుఃఖంలో ఉంటారు పెద్ద పెద్ద తీర్థయాత్రలు చేసి దుఃఖంలో ఉంటారు అన్నీ చేసి దుఃఖంలో ఉంటారు ఎందుకంటే దుఃఖనాశం అన్నది ఈ బాహ్య అంశములపై వేటి మీద ఆధారపడి లేదు అసలు మీకు దుఃఖము క్షయము కావాలి అంటే మనస్సుని యొక్క నిగ్రహం మీదే ఆధారపడి ఉంటుంది you pay యు పే అకన్సన్ టు యువర్ మైండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే టు ఓవర్కమ్ సఫరింగ్ దెర్ ఈజ్ నో అదర్ వే కనుక అభయం దుఃఖక్షయం ఈ రెండు కూడా మనస్సు యొక్క నిగ్రహం మీదనే ఆధారపడి ఉన్నాయి మనస్సుని కంట్రోల్ చే ఇప్పుడు మనస్సును నిగ్రహించటానికి మూడు యుక్తులను చెప్పచ్చు టిప్స్ ఎలాగంటే అదమ్యమైన ఉత్సాహం ఉండాలి నేను మనస్సుని నిగ్రహించి తీరుతాను నిగ్రహించగలుగుతాను అని ఉత్సాహం ఉండాలి ఎందుకంటే మీరు మనస్సుని వాచ్ చేసినప్పుడు మనస్సుకి ఇష్టం ఉండదు అది మనస్సు లైక్ చేయదు మనస్సు లైక్ చేయదంటే అర్థం ఏంటి మనస్సుతో ఐడెంటిఫికేషన్లో అలవాటు పడి ఉంటాం అంటే మనకే ఇష్టం ఉండదు మనం చేద్దాం అనుకున్న మనస్సు మనసు మనస్సు మనోదర్శనము మనస్సును నేను వాచ్ చేస్తాను వాచ్ యువర్ థాట్స్ అనే చెప్తాను మీరు ఇంటికి వెళ్తారు వాచ్ చేయడం ప్రారంభిస్తారు కొంతసేపటి మీకే విసిగిస్తుంది మీకే ఇష్టం ఉండదు లేచేదో పని చేయాలనిపిస్తుంది లేకపోతే ఎవడో అంటాడు మనస్సునేమో వాచ్ చేస్తావా నువ్వేమో పూజ చేసుకోమంటాడు అంటే అది బాగానే ఉందనిపిస్తుంది మనస్సుకి అది నచ్చుతుందన్నమాట ఎందుకంటే మనస్సు స్థూలంగా ఉంటుంది ఎప్పుడు ఏదైనా చెయ్యి అంటే నచ్చుతుంది ఇప్పుడు ఎలా చూడండి మీ అందరి చేత నేను కోటి కుంకుమార్చని చేయిస్తాను అని మొదలు పెడతాడు ఒక ఆయన హీ హీ గెట్స్ ఎ వండర్ఫుల్ సపోర్ట్ ఎందుకంటే చెయ్యడం స్థూలంగా ఉంటుంది ఏదో ఒకటి ఎందుకంటే మీరు కూర్చుని మీ మనస్సుని మీరు నిగ్రహించుకోండి అని చెప్పారనుకోండి ఎవడికి ఎవడికి ఇంట్రెస్ట్ ఉండదు కోటి కుంకుమార్చినానో లేకపోతే మనమందరం కలిసి కోటి నమశివాయ రా అని పెట్టండి అందరం కలిసి మీరందరూ భక్తులందరూ కలిసి కోటి నమశివాయ రాయాలి ఓకే మరి నేనేం చేస్తానంటే మీ అందరి చేత రాయిపిస్తాను ఎలా రాయిపిస్తారంటే నేను ఎవరిన విఠల గారికి ఎవరికో చెప్పి ఆ పుస్తకాలు తెప్పిస్తాను ఆ గీతలున్న పుస్తకాలు తెప్పిస్తాను ఏ తర్వాత ఆ పుస్తకాలు ముద్రింపిస్తాను ఎలా ముద్రింపిస్తాను దాని మీద బ్రహ్మ విద్యా కుటీరని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి నా ఫోటో హోట పెట్టి ముద్రింపిస్తా ఆ గీతలతో వాళ్ళు ముద్రిస్తారు మనకి ఎలా కావాలంటే అలాగే ముద్రిస్తారు కొంత ఆర్గనైజ్ చేయాలి ఇటువంటివన్నీ ముద్రిపించి వెయ్యి పుస్తకాలు ముద్రిపించి ఇక్కడ ఎలా గుట్టల కింద పెడతాను కూడా వచ్చే మోహన్ గారు వచ్చాను మోహన్ గారు మీరేమో లక్ష రాయండి అని ఐదు పుస్తకాలు ఆయిస్తాం ఒక్కొక్క పుస్తకం ఇరవై వేలు ఇరవై మీరు ఐదు ఏ మీ బంధువుల చేత రాయించండి కోట అవ్వాలి కదా మీ మిత్రుల చేత రాయించండి ఎవరు రాస్తే వాడు నాకు శిష్యుడు అవుతాడు అని ఇలాగే ఇదంతా పంచి పెట్టాం ఇదో ప్రాజెక్టు మంత్ నడు మనమంతా ఎప్పటికి ఇవన్నీ పుస్తకాలు వస్తాయి ఏ ఈ పుస్తకాలన్నీ మనం శోభాయాత్రలో తీసుకెళ్దాము అవన్నీ ఓ పల్లకి ఓ పలకే ఎక్కడుందో వెతకడం ఎక్కడో ఉంటుంది హైదరాబాద్లో ఆ పల్లకి వాడికి ఏదో వాడు తీసుకొస్తాడు ఈ పుస్తకాలన్నీ ఆ పల్లకీలో పెట్టు మన కూడా శోభాయాత్ర చేసుకుంటూ ఆ పల్లకీలో వెళగడం ఇలాంటివి చేయటానికి ఉత్సాహం చూపిస్తారు తప్ప ఏకాంతంలో కొంచెం మనసులు వాచ్ చేయరా అంటే ఆగిపోతారు జనం అక్కడి ఎందుకంటే మనస్సుకి ఇష్టం ఉండదు అది మనసుకు నచ్చే మనస్సుకి వెరైటీ కావాలి ఇటువంటి వెరైటీ సంసార వెరైటీ లేకపోతే ఇటువంటి వెరైటీ సో ఈ ఇవన్నీ పుష్కర స్నానాలు ఇవన్నీ ఒక ఆయన నెత్తిమి పెట్టుకున్నాడు కొంత దూరం పట్టుకే బరువు ఆ పక్క శిష్యుడి పెట్టాడు కొద్ది ఆ తర్వాత జాగ్రత్తగా ఈ ఈ మూటతో సహా వెళ్ళి అలాగా మునక వేసి ఫస్ట్ మునకలో విదిలిపెట్టకూడదు మూడో మునుకలోనే విధులు పెట్టాలి ఒకటే రెండు మూడో ఏడు మూడో మునుకలో వదిలిపెట్టేయడం ఆ మూటని అంటే ఆ నమశివాయు మూటని గోదావరిలో వదిలిపెట్టేయడం ఏదో నమశివాయు మంచిది నమశివాయు మంచిది ఈ రకమైన ఫ్యాన్ఫేర్ అరౌండ్ ఇట్ ఇట్ డజంట్ హెల్ప్ ఇట్ డజంట్ హెల్ప్ మీరు ఏకాంతంలో కూర్చొని మనసో నిగ్రహాయుక్తమ భయం దుఃఖక్ష ధ్యానం చేయాలి మనస్సును నిగ్రహించటానికి టిప్స్ చెప్తూ నేను డైగ్రెస్ అయ్యాను డైగ్రెస్స డైగ్రెస్స నేనే సెల్ఫ్ అపాలజెటిక్ డ్రోన్ మైండ్ సో అదమ్యమైన ఉత్సాహం ఉండాలి అంటే ఏంటి ఈ ఉత్సాహం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు దుర్దమ్యమైన విశ్వాసం ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంతో మనస్సుని వాచ్ చేయడం ప్రారంభించాలి ధ్యానం చేయడం ప్రారంభించాలి ఒకటి రెండు యుక్తి తెలుసు ఉండాలి ప్రాణాయామం చెప్పినారు కదా ముక్కు బిగించేసి కూర్చోవడం అలాగే యుక్తిగా చేయాలి ప్రాణవీక్షణము ప్రాణాయామాన్ని అంటే ఏ పని చేస్తున్నా అది ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిట్లా ఒక యుక్తి ఉండాలి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను డోంట్ ఫైట్ యువర్ మైండ్ అదొక యుక్తి ఉదాహరణకి మీ మైండ్ మీరు ఫైట్ చేయొద్దు దాన్నే ఫైట్ చేశారంటే పరిస్థితి మరింత చెడిపోతుంది Don't fight it, Just watch it! లాలయేత్ చిత్త బాలకం జస్ట్ ఎంజాయ్ ఇట్స్ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది స్టార్ట్ ఎంజాయింగ్ దట్ ఆల్సో బేర్ విత్ ఇట్ పిల్లవాడి అల్లరిని తల్లి సహించినట్టుగా సహించడం అభ్యాసం చేయాలి ఫైట్ చేయకూడదు డోంట్ మేక్ ఎన్ ఎనిమీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఫైట్ చేశారంటే అది ఎనిమీ అవుతుంది ఇప్పుడు మనస్సు శత్రువు అనే పరిస్థితి రాకూడదు అలా మనస్సు నిగ్రహం అవుతుంది ఇంట్లో రహస్యం ఉంటుంది ఈ రహస్యం బాగా బలంగా చెప్పామనుకోండి కొంతమంది కోపం వస్తుంది ఏమిటంటే ఆ రహస్యం మీరు దేనిని ఫైట్ చేస్తారో అది బలపడుతుంది డోంట్ ఫైట్ ద ఈవిల్ అని చెప్పాడు పతంజలి మహర్షి పతంజలి చెప్పాడు తర్వాత భగవాన్ బుద్ధుడు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు శంకరులు చెప్పారు క్రైస్త చెప్పాడు అందరూ చెప్పారు డోంట్ రెసిస్ట్ ది ఈవిల్ అని క్రైస్త చెప్పాడు ఇగ్నోర్ ది ఈవిల్ అని చెప్పాడు పతంజలి మహర్షి ఉపేక్ష తితిక్షస్వా అని చెప్పాడు శ్రీకృష్ణనాథుడు శంకరులు కూడా అలాగే చెప్పారు ఎందుకు చెప్పారంటే వాళ్ళు అలాగా అది చేతగానితనం అనుకోకూడదు మీరు ఫైట్ చేస్తే అది మరింత బలపడుతుంది దీనికి ఒక దృష్టాంతం చెప్తారు నైన్టీన్ నైంటీస్లోనో ఎప్పుడో రేగన్ ప్రెసిడెంట్ రేగన్ ఆయన ఒక పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు ఏమని వార్ ఆన్ డ్రగ్స్ డ్రగ్స్ ఉంటాయి అమెరికన్ సొసైటీలో ఇండియాలోనే ఉంటాయి తిరుపతిలోనే ఉన్నాయని ఈ మధ్య చేస్తున్నారు డ్రగ్ మీరు హృషికేశ్ వెళ్తే అక్కడ ఈ గంజాయి కావాల్సిన ఉంటుంది గంజాయి అంటే డ్రగ్గే కదా ఈ గంజాయి తాగి వాళ్ళందరూ భంగు కూడా డ్రగే సో వార్ ఆన్ డ్రగ్స్ అని ఒక పాలసీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దానికి కోట్ల డాలర్ల బడ్జెట్ ఉంటుంది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది పెద్ద ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది ఎఫ్బీఐలో సో అంటే ఈ డ్రగ్ మెనేస్ని మనం సొసైటీ నుంచి తీసేయాలి అని వార్ ఆన్ డ్రగ్స్ అని పెట్టారు పెడితే ఏమైందో ఇప్పుడు ఆఫ్టర్ డెకేడ్ అండ్ ఆఫ్టర్ అనదర్ డెకేడ్ రెండు డెకేడ్స్ తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకుని వీ హవ్ లాస్ట్ దిస్ వార్ అని పైగా ఈ వార్ డ్రగ్స్ పెట్టిన తర్వాత డ్రగ్స్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ వర్స్ మినేస్ తర్వాత బుష్ వార్ ఆన్ టెర్రరిజం కెన్ నెవర్ విన్ టెర్రరిజం లైక్ దాట్ కాబట్టి మీరు దేన్ని ఫైట్ చేస్తారో అది బలపడుతుంది డోంట్ ఫైట్ బేర్ విత్ ఇట్ అది ప్రిన్సిపల్ మనస్సు విషయంలో మరీ సత్యం డోంట్ మేక్ ఎన్ ఎనిమీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ మనస్సు నిగ్రహించమన్నారు కదా అని ఈ మనస్సే నాకు శత్రువు అని కాదు మనస్సుని దాన్ని అలా సహించటం దాన్ని అలా వాచ్ చేయటం ప్రేమగా వాచ్ చేయటం ఫైట్ చేయొద్దు అది రెండో రెండో టిప్ మూడవ టిప్పు వైరాగ్యం రాగద్వేషములు సంసారమునందు ఆసక్తి ఇవి మన శత్రువులు ఇవే మనస్సుని కలుషితం చేసి పెట్టే మనం దృఢమైన వైరాగ్యాన్ని సంసారమునందు అసంగతని నిస్సంగో విచరేదిహ ఈ సంసారంలో నిస్స అసంగంగా మనం సంచరించాలి తప్ప సంఘం పెట్టుకోకూడదు చాలా అసంగంగా సంచరించాలి ఎంతో అసంగంగా సంచరించాలి సంఘాన్ని పెట్టుకో ఆసక్తిని పెట్టుకోకూడదు చాలా బలమైన వైరాగ్యం ఉండాలి హృదయంలో ఎవళ్ళ మీద శత్రుభావన ఉండరాదు వాళ్ళు ఎంతటి అపకారం చేసినా ద్రోహం చేసినా అన్యాయం చేసినా క్షమించేసేసేటువంటి లక్షణం కలిగి ఉండాలి డెవిల్ స్వయంగా వచ్చినా కూడా క్షమించే లక్షణం కలిగి ఉండాలి కాబట్టి ఆ రకమైన వైరాగ్యం కలిగి ఉండాలి కలిగి ఉంటే మనస్సు స్వాధీనమైపోతుంది మనస్సు స్వాధీనమైతే మీకు అభయము సిద్ధిస్తుంది దుఃఖక్షయము లభిస్తుంది నహి ఆత్మ సంబంధిని మనసి ప్రచలితే దుఃఖక్షయోస్తి అవివేకినా ఇప్పుడు వివేకం మీరు చేయలేదు అనుకోండి నేను మనస్సు నిద్రలేస్తూనే ఆ వివేకం చేయాలి ప్రార్థన చేసుకుని వివేకం చేయాలి ఇంతవరకు మనస్సు లేదు నేను హాయిగా నిద్రించాను హాయిగా విశ్రాంతి తీసుకున్నాను నిద్రని కాదు విశ్రాంతి హాయిగా ఆనందాన్ని పొందాను విశ్రాంతిని పొందాను దానికి నిద్రని పేరు కానీ నిద్ర అంటే అర్థమేంటి మనస్సు లేదు విశ్రాంతి ఆనందం అది నిద్ర ఇప్పుడు మనస్సు పనిచేస్తుంది ఈ మనస్సును నేను వాచ్ చేస్తాను ఎటు మనస్సును వాచ్ చేస్తున్నామనే విషయం మర్చిపోతాం మనస్సుని మనం వాచ్ చేస్తున్నాము సంగతి మర్చిపోతాం అప్పుడు మనస్సు టేక్ ఓవర్ చేసేస్తుంది అప్పుడు మనకు మళ్ళీ గుర్తుకొస్తుంది ఓ మనస్సు టేక్ ఓవర్ చేసేసింది నవ్ ఐమ్ అగెయిన్ అలర్ట్ ఐ వాచ్ ది మైండ్ అలా మనస్సును వాచ్ చేస్తుంది మనస్సు టేక్ ఓవర్ చేసినప్పుడు ఏమవుతుందో తెలిసిన ఒక పర్టికులర్ వికారం ఒకటి వచ్చేస్తుంది మనస్సుకి ఒక తీవ్రమైన ఆసక్తితో ఏదో కొడుకో కూతురు ఏదో ఆసక్తితో లేకపోతే ఏదో డబ్బు దశకమో బాగా బలంగా గుర్తుకు లేకపోతే ఏదో ఒక కర్మ ఒక పని మీరు చేయాలనుకున్నారు కర్మాసక్తి ఆ పని మీద ఉన్నటువంటి పెద్ద అటాచ్మెంట్ ఉంటుంది దాని కారణంగానో అదేదో గుర్తుకొచ్చి మనస్సు టేక్ నేను మనస్సు వాచ్ చేస్తున్నాను నా సంగతి మరిచిపోతాం మళ్ళీ గుర్తు చేసుకుంటాం మళ్ళీ వాచ్ చేస్తాం ఓహో ఇదిగో ఈ ఈ ఈ పర్టికులర్ రాగము ఈ పర్టికులర్ ఆసక్తి నాలో ఎక్కువగా ఉంది సుమా తెలిసిపోయింది అని వాచ్ చేయటం అలాగే ఎలాగా ఏకాంతంగా ఉండి మనస్సుని ఆ ఇన్నర్ సైలెన్స్ని మెయింటైన్ చేసుకుంటే మీకు మనస్సు క్రమంగా స్వాధీనం అయితే వివే దీన్ని వివేకము ఈ వివేకము లేదు కొంతమందికి అవివేకిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆత్మ మనస్సు కలిసిపోయి ఉంటాయి ఆత్మకి మనస్సుకి సంబంధం పెట్టుకుంటారు పెట్టుకుని మనస్సు ప్రచల్లితే ప్రచలితే అంటే అది విక్షిప్తంగా ఉంటుంది అంటే తీవ్రమైనటువంటి అలజడికి ఆందోళనకి గురయి ఓసారి ఇది గుర్తు వస్తున్న ఒకసారి ఇంకొకటి ఇంకొకటి ప్రపంచ విషయాలనన్నిటినీ అలాగ సంచారం చేస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి జీవితంలో దుఃఖక్షయమనేది ఉండదు వాళ్ళు దుఃఖాన్ని అనుభవించక తప్పదు కాబట్టి మనస్సును వాచ్ చేయాలి కంటిన్యూ చెప్తాము ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద